పునర్ పునః దేహాన్ని పొందవలసి వస్తుంది ఎందువలన తాను సత్స్వరూపుడు తను బ్రహ్మస్వరూపుడు అనేటటువంటి సాక్షి సాక్ష్యతీతం సాక్షిరహితం కైవల్యం ఈ మూడు మాటల్ని ప్రతిపాదిస్తుంది సాక్షి సాక్ష్యతీతం సాక్షిరహితం ఇది నీకు ఎవరికైతే స్వానుభవంలో నిర్ణయం కాలేదు వాడు తప్పక ధుడవుతాడు మళ్ళా పునః దేహాంతరం ప్రాప్తిని పొందక తప్పదు నమే జన్మ నచకర్మ నమే జన్మ నచ కర్మ జన్మే లేదు కర్మే లేదు అనేటటువంటి నిర్ణయం కైవల్యంలో మాత్రమే ఉంటుంది ఇటువంటి నిర్ణయాన్ని పొందేటటువంటి పద్ధతి అచల సిద్ధాంతం కాబట్టి సాక్షి రహితం సాక్షిరహితం ఈ రెండింటిని బోధించేది అచల సిద్ధాంతం సాక్షి అన నిర్ణయాన్ని బోధించేది అద్వైత సిద్ధాంతం ఈ రెండు మానవుడికి అత్యంత అవసరం జ్ఞాన మార్గంలో చాలా చాలా అవసరం ఎందుకని అంటే భావనామయ శరీరంతో కొట్టుకుపోయేటటువంటి జీవుడు భావాతీతమై అభావ స్థితి తన స్వరూప జ్ఞానాన్ని తానే గుర్తించి తాను మనసు కాదని మనసు చేత ప్రతిబింబుడైనటువంటి అంతఃకరణ ప్రతిబింబుడైనటువంటి ప్రాతిభాషికుడైనటువంటి జీవుడు కాదని జీవన్ముక్తిని పొందుతాడు ఇటు జీవన్ముక్తి పొందినటువంటి ఆయమాత్మ బ్రహ్మమే కైవల్యం పొందటానికి పరాత్పరమైనటువంటి పరబాహ్యాన్ని నిర్ణయం పొందటానికి అర్హమైనటువంటి సాధకుడు ఈ రెండింటిని అందించడమే చలాచల బోధ చలం అంటే కదిలేది అచలం అంటే కదలనేది ఈ రెండింటిని స్పష్టంగా తెలియజెప్పి నీవు లేనివాడవని కనుక నిరూపిస్తే జీవుడు అనుకున్నావు జీవుడు లేనివాడని నిరూపిస్తే జీవన్ముక్తుడు నేను బ్రహ్మము అనే నిర్ణయంలో ఉండిపోయాడు నేను బ్రహ్మము అనే నిర్ణయంలో నుంచి బ్రహ్మము ఎరుక బ్రహ్మము లేనిది పరబాహ్యమే ఉన్నది అని నిరూపిస్తే కైవల్ కాబట్టి జీవుడిని నేను జీవుడు అన్నటువంటి నిర్ణయంలో నుంచి నేను నేను లేనివాడను అన్న నిర్ణయం దాకా నేను తీసుకొస్తే జీవన్ముక్తి నేను బ్రహ్మము అనే నిర్ణయంతోను ప్రారంభిస్తే ఈ బ్రహ్మము కూడా లేనిదే అన్న నిర్ణయం గనక తెలియజెప్తే అది కైవల్ జాగ్రత్తగా ఈ విధి విధానాలను సిద్ధాంత నిర్ణయాన్ని శృతి శాసనాత్ ఈ నిర్ణయక్రమం ఎవరు చెప్పారు అంటే ఉపనిషత్తు చెప్పింది అనేక రకాల ఉపనిషత్తులు ఉన్నాయి మనం ఆ ఉపనిషత్తు విచారణలు చేసినప్పుడు ఆ దృష్టితో చేయాలన్నమాట ఏ ఉపనిషత్తు విచారణ చేసినా నీకు రెండు నిర్ణయాలు స్పష్టంగా తెలియాలి ఒకటేమిటి సాక్షి అది జీవన్ముక్తి బ్రహ్మం రెండవది ఏమిటి సాక్షిరహితం అది పరబాహ్యం అది పరబ్రహ్మ పరము పరాత్పరం ఈ రెండు నిర్ణయాలను అందిస్తే జాగ్రత్తగా ఆ ఉపనిషత్తును నువ్వు అందిపుచ్చుకున్నవాడి అవుతావు విధి నిషేధ క్రమాన్ని తెలిసి ఆచరించాలి అది కర్మయోగి అయినా జ్ఞాన యోగి అయినా భక్తి యోగి అయినా తప్పక శృతి శాసనాత్ శృతి లక్ష్యాన్ని అందించిందో ఆ లక్ష్యం దిశగా నీవు పరిణమించాలి ఏమండీ వంటి కాలు మీద తపస్సు చేస్తే ఒక్క సంవత్సరంలోనే మోక్షం వస్తున్నాడు కదా చేయను ఆయన ఆసక్తి కలిగింది సాధన చేయగలిగే శక్తి ఉంది చేయండి అనేకమైనటువంటి క్షేత్రాలలో ఇటువంటి యోగులు కనబడతారు ఒక కాలం మీద నిలబడి తపస్సు చేసేవారు జీవితకాలం నిలబడే ఉండేవారు జీవితకాలం భూమి లోపల ఉండేవారు జీవితకాలం గాలిలో ఉండేవారు ఇలా అనేక రకాలైనటువంటి యోగ సిద్ధులు కలిగినటువంటి వాళ్ళు భారతదేశంలో కోటాను ఉంటారు వెతికి చూడాలి కానీ ఇవన్నీ స్వరూప జ్ఞానంలో అంశీభూతములే బాగా గుర్తుపెట్టుకోవాలి పూర్వమీమాంస ఉత్తర మీమాంసలో ఉన్నటువంటి భేదం ఇదే ఉత్తర మీమాంస అన్నింటినీ ఒప్పుకుంటుంది అంటే అర్థం ఏంటంటే తల్లి చిన్న పిల్లవాడితో నారాయణ నారాయణ అంటూ ఉంటుంది వాడికేం మాటలు రావు వాడికి ఊలు ఆ ఊలు కొట్టే పిల్లవాడికి భగవాన్ నామాన్ని అందిస్తూ ఉంటుంది గోవింద గోవింద గోవింద కొట్టినా అన్నా అంటుంది వాడు చేతులపైతాడు చేతుల పైకెత్తి గోవింద కొట్టినట్టే వాడి ఉద్దేశంలో వాడికి మాటలు రావుగా కానీ భావ వ్యక్తీకరణ వాడిలో కూడా ఉంది గోవింద చెప్పు నాన్న అనగానే రెండు చేతుల గోవింద గోవింద అని చేతులు ఆ అభ్యాసంలో భావం వచ్చేసింది ఇప్పుడు చూడండి ఈసారి ఆవిడ ఆవిడ పట్టుకోకుండానే వాడి చేతుల గోవింద కొడతాడు చూడండి వాడి భావంలో గోవిందుడు ఉన్నాడు ఇప్పుడు వాడి స్వరూపంలో గోవిందుడు ఉన్నాడు ఇప్పుడు వాడి చిన్నపిల్లవాడే మూడు నెలలు ఆరు నెలలే ఉంది ఆడి వాడికి కూడా భావనామయ శరీరం ఉంది ఇప్పుడు తల్లి